త్తన అమ్మ చింతముతో మముగూడీ బతు శ్రీ మహాలక్ష్మి తండ్రి వాసుదేవుడు ఇల్లు మాకు బ్రహ్మాండమితానిధం జల్లిదపుహరి భక్తి పాడీ పంటానాకు నొల్లము కర్మఫలములోకటినేము జ్ఞానమే మాకు ధనము సర్వేదములు సొం పూనిన వైరాగ్యమేం బిమ్మాకుం ఆన గురు సేవలు ఆడుబిడ్డలు నాకు మేనితో నేత గులాయమేలు ఏలికే శ్రీవేంకటేశ్వరుంటి దేవపూజమాకు పాలుగల బంధువులు ప్రపన్నులు కీలుమాకు నీతని సంకీర్తన మోక్షమునకు ఏలా ఇంకా మాకు నెమిటితో గొడవ